అసలాం వరమతుల్లా వరకా అల్హందుల్లాస్లాం అలా రసూలిల్లా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి మన శీర్షిక పరలోక దినాన సిఫారసు అవసరం మహాశివులారా ఆ దినం యాభై వేల సంవత్సరాల పరిమాణం గల దినం ప్రజలు అక్కడ ఒక మైలు దూరంలో ఉన్న సూర్యుని కింద ఉండి పాపాల కారణంగా వారి చెమటలు కారుతూ డెబ్బై డెబ్బై గజాల దూరం వరకు కూడా వారి వెనుక ఉండి వారు స్వయంగా తమ చెమటల్లో కొందరు చీల వరకు మరికొందరు ముఖాల వరకు మరికొందరు నడుము వరకు మరికొందరు మెడ వరకు ఈ విధంగా ఏదైతే మునిగి ఉంటారో కాలం చాలా దీర్ఘంగా గడుస్తూ పోతుంది కొందరైతే ఈ దీర్ఘ సమయాన్ని భరించలేక మేము నరకంలో పోయినా మా పట్ల తీర్పు నరకం గురించి అయినా సరే కానీ ఇక్కడ ఏ కష్టాలైతే భరిస్తున్నామో ప్రభు తీర్పు కొరకు రావాలి అని ఈ వేచించడం అనేది ఈ దీర్ఘకాలం అనేది భరించలేనిది అని కోరుకుంటారు ఆ సందర్భంలో ఎంతోమంది కలసి హజరత్ ఆదమ్ అలీ ఇస్సలాం మనందరి తండ్రి ఆది మానవుడు ఆదమ్ అలీ వద్దకు వెళ్తారు ఓ నాన్న అల్లాహ్ మిమ్మల్ని స్వయంగా తన శుభ హస్తాలతో పుట్టించాడు ఆత్మ మీలో మరి నిన్ను స్వర్గంలో निवसींपजेसा मेमजु इंत कष्टतर उ दीर्घकाला भरी रकल इबरी अमूर अल्लाट सिफारस अल्ला तरग तीर्चे रावाल अलग को మహాశవిలారా గమనించండి ఇది కూడా ఆ సమయంలో అల్లా యొక్క ఎంత గొప్ప కరుణ అది ఆలోచించండి దీర్ఘకాలం ఉంది ఇంకా వేరే రకాల కష్టాలు ఉన్నాయి ఇవన్నీ విషయాలు ఏదైతే మనం గత భాగాల్లో విన్నామో అవన్నీ కూడా వాస్తవం కానీ అల్లా కొందరికి ఇలాంటి ఆలోచన కలిగించి వారు ప్రవక్తల వద్దకు వెళ్ళి సిఫారుసు గురించి కోరడం అనే విషయం కూడా అల్లాహొప్ప కరుణ గొప్ప దయ కానీ ఆదం అలీ ఇస్లాం నేను దీనికి అర్హుణ్ణి కాను నాతో జరిగిన పొరపాటు గురించే నేను ఎంతో బాధపడుతున్నాను ఈరోజు అల్లాహు తాలా ఎంత ఆగ్రహం ఎంత కోపంలో ఉన్నాడంటే నేను స్వయంగా నా గురించి తప్ప ఇంకా వేరే గురించి ఆలోచించలేను వాస్తవానికి ఆ జరిగిన పొరపాటవు అది ఆయన యొక్క కర్మపత్రంలో లేదు అల్లాహు తాలా ఎన్నడో మన్నించేశాడు వజ్ ఆ తర్వాత ఆయన్ని ఎన్నుకున్నారు కానీ ఆదమలి ఇస్లాం గారికి ఆ యొక్క బాధ ఆ యొక్క రంది ఎంత ఉంటుందంటే సిఫారసు చేయడానికి నేను ఎలా అర్హుణ్ణి కాగలుగుతాను అని అంటారు ఇక్కడ గమనించండి మనకు తండ్రి అయినా ఆదం అలిహిస్ పొరపాటు జరిగింది చిన్నపాటిది దానిని మన్నించి కూడా జరిగింది దానివల్ల ఆయనకు ఏ శిక్ష కూడా జరగదు అయినా అంత భయపడుతున్నారు మరి ఈ రోజుల్లో మన పరిస్థితి ఏమున్నది పాపాలపై పాపాలు ఒక్క అపరాధం ఒక్క పా తప్పు ఏంటి ఎన్నో రకాల తప్పులు చేస్తున్నాము అయినా మనకు ఎన్ని ఆశలున్నాయి ఎంత ధైర్యంగా మనం ఉంటాము మనం అల్లా పట్ల భయం మనలో ఏదైనా ఉందా స్వయంగా మనమే దాని గురించి అంచనా వేసుకోవాలి ఆదం అలీస్లాం అంటారు నేను సిఫారసు చేయలేను కావాలంటే మీరు నూహ్ వద్దకు వెళ్ళండి ఆయన తౌహీద్ ప్రచారం చేయడానికి షిర్క్ నుండి ఆపడానికి పంపబడిన మొట్టమొదటి ప్రవక్త మొట్టమొదటి రసూల్ ఆయన వద్దకు వెళ్ళండి ఆయన్ని అల్లాహు తాలా అబ్దెన్ షకూరా అని పేర్కొన్నాడు కృతజ్ఞతలు తెలుపే దాసుడు అప్పుడు ప్రజలందరూ నూహలీ ఇస్లాం వద్దకు వెళ్ళి అల్లా ఆయనకు ప్రసాదించినటువంటి అనుగ్రహాల్ని ప్రస్తావించి మేము ఏ కష్టంలో ఉన్నామో మీరు చూస్తున్నారు ఈ దీర్ఘకాలాన్ని భరించలేక ఎంత ఇబ్బందికి గురవుతున్నామో మీరు చూస్తున్నారు రండి అల్లాహ వద్దకు వచ్చి ఏదైనా మీరు సిఫారసు చెయ్యండి అని కోరుతారు అల్లాహో అక్బర్ ను అలీస్లాం రాత్రి అనకుండా పగలు అనకుండా తొమ్మిది సంవత్సరాలు ప్రజల్ని అల్లాహ వైపునకు ఆహ్వానించడంలో ఏకేశ్వర ఉపాసన వైపునకు పిలువడంలో గడిపారు అంత గొప్ప ప్రవక్త కూడా अल्लाह एट सिफारसा की नैन दाहु का परपा वालूजु अला आग्रह की गुरी अवता भयोजु अल्लाता न्षम् नी न सुरक्षित उदेत गोप विषय आनाट भय यो गमी महाशिवार అయితే మీరు ప్రవక్త ఇబ్రాహీం వద్దకు వెళ్ళండి అల్లాహ్ ఆయన్ని సన్నిహితులుగా చేశాడు ఖలీల్ అన్న బిరుదు ప్రసాదించాడు ఆ తర్వాత ప్రజలు ఇబ్రాహీం అలీ వద్దకు వస్తారు ఇబ్రాహీం అలీ ఇస్లాంకు అల్లా ప్రసాదించినటువంటి అనుగ్రహాన్ని గుర్తు మేము ఏ ఇబ్బందిలో ఉన్నామో మీరు చూస్తున్నారు అల్లాహు తీర్పు చేయడానికి రావాలని మీరు అల్లాహిదొట సిఫారసు చేయండి అని కోరుతారు కానీ ఇబ్రాహీం అలహిస్లాం ఆయన కూడా సిఫారసు చేయడానికి నేను అర్హున్ని కాను అని అంటారు ఒప్పుకోరు నేను ఎలా సిఫారసు చేయగలను మీరు కావాలంటే మూసా వద్దకు వెళ్ళండి మూసా అలహ్ వద్దకు వస్తారు ఓ మూసా అల్లాహ్ ఎలాంటి అడ్డు లేకుండా డైరెక్ట్ మీతో మాట్లాడారు అల్లా మీకు ఇంకా ఎన్నో అనుగ్రహాలు ప్రసాదించాడు వచ్చేసేయండి కనీసం మీరైనా సిఫారసు చెయ్యండి అని అంటే ముసాలహ్ ఇస్లాం కూడా తనతో జరిగిన ఒక చిన్న పొరపాటును గుర్తు చేసుకుంటారు అది కూడా తప్పుగా జరిగింది అల్లాహుతాల దానిని మన్నించేశాడు तरवा ए प्रवक्तगा अ दाप आयन एंत भयपड़े ने सिफारसा की अर्ण का महाशेवल आर्वात मूसा अलह इस्लाम आ प्रजो असा अलहिस्सलाम वेल वे मूसा अलहलामें प्रवक्ता मोशे अ ఇబ్రాహీం అలీహిస్లాం అంటే ప్రవక్త అబ్రహా అని మరియు ఈసా అలీహి సలాం అంటే ప్రవక్త యేసుక్రీస్తు అని మీకు తెలిసే ఉండవచ్చు అయితే మహాశైలారా ఈసా అలహిస్లాం వద్దకు వస్తారు అల్లాహ్ ఆయన కురిపించిన అనుగ్రహాన్ని గుర్తు సిఫారసు చేయడానికి ముందుకు రండి అని కోరుతారు కానీ ఆయన కూడా సిఫారసు చేయడానికి ఒప్పుకోరు సిఫారసు చేయడానికి ఒప్పుకోరు ఇక ఏమిటి పరిస్థితి మరి ఎవరు సిఫారసు చేయడానికి రావాలి అల్లాహుతాలా ప్రజల మధ్యలో తీర్పు చేయడానికి ఎప్పుడు వస్తారు అయితే మహాశివులారా ఆ సందర్భంలో ఎసా అలైస్లాం చిట్ట ప్రవక్త दया दयामय दैव प्रवक्ता सर्वमान वालि वैपुनक कूण्य मूर्ति पंपबड़न प्रवक्ता मोहम्मद सोलला अलहि वसलम वाली वैपुन को पंपत आये वेल अल्लाक पापाल मैसू मैं సర్వ ప్రవక్తలకు ముద్రగా చేసి చిట్ట చివరి ప్రవక్తగా చేసి పంపారు మీరు ఆయన వద్దకు వెళ్ళండి అని అంటారు అప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్తారు ఏమి జరుగుతుంది ఇక ప్రజలందరూ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ ఉస్లం వద్దకు వస్తారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి మాట విని సరే అల్లాహ్ నన్ను దానికి అర్హునిగా చేశాడు కానీ ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు ఇక ముందుకు ఎలా చేస్తారు ఈ విషయాల్ని చాలా శ్రద్ధగా వినండి తర్వాత మన విశ్వాసాల్లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని మనం సరి చేసుకోవాలి ఇక ఆ తర్వాత ఆ ప్రళయ దినాన మనము కూడా ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లహు అలీ వసల్లం వారి యొక్క సిఫారసును పొందడానికి ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలో వాటిని కూడా తెలుసుకొని వాటికి కూడా మనం సిద్ధముండే ప్రయత్నం చేయాలి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం నేను దానికి అర్హున్ని కానీ వెంటనే తనిష్టానుసారం సిఫారసు చెయ్యలేరు ఎందుకంటే ఆనాటి పరిస్థితి ఎలాంటిది దైవ దూతలు ప్రవక్తలు అందరూ ఆ మైదానంలో నిలబడి ఉన్నారు ఏ ఒక్కరూ కూడా నోరు విప్పి మాట్లాడలేరు ఎప్పటి వరకైతే అల్లా కరుణామయుడైన అల్లా యొక్క అనుమతి రాదు ఆ అనుమతి వచ్చిన తర్వాత కూడా సరి అయిన మాట సత్యమైన మాట మాత్రమే వారి నోట వెళ్ళుతుంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఆ తర్వాత అల్లాహ్ అర్ష్ కింద సజ్దాలో పడిపోతారు సహైబఖారిలో వచ్చిన హదీజ్ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలుపుతున్నారు చాలా దీర్ఘ సమయం వరకు నేను సజ్దాలో ఉంటాను అల్లా యొక్క పొగడ్తలు అల్లా యొక్క ప్రశంసలు అల్లా యొక్క స్థుతులు స్థుతిస్తూ ఉంటాను ఆ సందర్భంలో నేను అల్లా యొక్క స్థుతులు ఏ ఏ విధంగా స్థుతిస్తానో ఆ సందర్భంలో అల్లాహ నాకు వహీధారా తెలియజేస్తాడు చాలాసేపటి వరకు సజ్జాలు ఉన్న తర్వాత యా మొహమ్మద్ ఇర్ఫార్ వసల్ తుత వష్ఫ తుషఫ అని అల్లా వైపు నుండి మాట వినబడుతుంది ఏంటి భావం ఓ మొహమ్మద్ నీ తల ఎత్తు మరియు అడుగు నీవు అడుగుతున్న విషయం నీకు ఇవ్వబడుతుంది నీవు అడుగుతున్న విషయం నీకు ఇవ్వడం జరుగుతుంది మరియు నీవు సిఫారసు చేయి సిఫారసు అంగీకరించబడుతుంది ఆ తరువాత ప్రవక్త సలల్లాహ అలైవల్లం తెలిపారు ఒక హద్దు నిర్ణయించడం జరుగుతుంది ఈ విధంగా ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లహ అలై ఉస్లం మరోసారి సజ్జాలో పడిపోతారు అల్లా యొక్క స్థుతులు స్థుతిస్తారు ప్రశంసలు చెల్లిస్తారు ఈ విధంగా అల్లహరబ్బుల్ ఆలమీన్ పరవక్త సల్లల్లాహు అలీ వసల్ం వారి యొక్క సిఫారసును అంగీకరించి ప్రజల మధ్య తీర్పు చేయడానికి హాజరవుతాడు దైవదూతలందరూ కూడా బారులు తీరి ఉంటారు అల్లాహ కూడా ప్రజల మధ్యలో తీర్పు చేయడానికి హాజరవుతాడు అయితే ఈ సిఫారసు యొక్క సమస్య ఏదైతే ఉందో అల్లా కరుణామయుడైన అల్లా యొక్క గొప్ప కరుణ గొప్ప దయ ఆ పరలోక దినాన ప్రవక్త మొహమ్మద్ సల్లహు అలీ వసల్లం వారి యొక్క సిఫారసు इतर प्रवक्ता सिफारस मू इंका आर्वात पुण्यात्म महाभक्त वार या सिफारस स्वीक दाखी इंका वेरे को सदर्भ उ मैदान अल्लाफारस अजल దమ్ నూహ్ ఇబ్రాహీం మూస ఈసా అలహీ ముసలాత్తు వస్లీం వారితో కోరడం జరిగిందో వారు నిరాకరించారో తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం సరే మంచిది నేను దానికి అర్హున్ని నేను అల్లా ఎదుట సిఫారసు చేస్తాను అని అర్ష్ కింద సజ్జాలో పడిపోతారు తర్వాత సిఫారసు గురించి ప్రవక్త సల్లాహు అలీ వసల్లంకి అనుమతి లభిస్తుందో ఈ సిఫారసును అషఫాతుల్ ఉమా సిఫారసులు ఎన్ని రకాలుగా ఉన్నాయో ఎన్ని సందర్భాలలో ఉన్నాయో వాటన్నిటిలో అతి గొప్ప సిఫారసు దీని అర్హత ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం తప్ప ఇంకా వేరే ఎవరికీ లభించదు మరియు ఈ సందర్భంలో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారికి ఏ సిఫారసు ఇవ్వడం జరిగిందో సిఫారసు స్వీకరించడం జరుగుతుందో దానినే కురానే మజీద్లోని ఆయత్ సూర ఇస్రాలో మకామం మహమూద అని చెప్పడం జరిగింది ఏంటి భావం సూరత్ బని ఇస్రాయిల్ ఆయత్ నంబర్ డెబ్బై తొమ్మిదిలో రాత్రి వేళ నిలబడి నిద్ర నుండి మేల్కొని తహజ్జుద్ నమాజ్ పాటించు ఇది నీ కొరకు అదనపు నమాజ్ నఫిల్ నమాజ్ ఈ అల్లాహు అల్లాహుతాల మీకు ప్రశంసింపబడిన ప్రశంసించదగిన ఆ గొప్ప స్థానానికి నిన్ను చేర్చుతాడు మకామ మహ్మూద మకామ మహ్మూద అని ఏదైతే అనబడిందో అంటే ప్రశంసించదగిన స్థానం అని దీని గురించి సహిబ్ఖారిలో హీఫ్ ఉంది హదీఫ్ నంబర్ పదిహేడు నలభై ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లూ అలీ వసల్లం తెలిపారు ఆనాడు ప్రజలందరూ ప్రవక్తల వెంట్ర వెళ్ళి మీరు సిఫారసు చేయండి అని కోరుతారు వారు దానిని ఒప్పుకోరు చివరికి నా వద్దకు వస్తారు అప్పుడు అల్లాహుతాల నన్ను మకామె మహమూద్ స్థానానికి చేర్చి నా యొక్క సిఫారసును అంగీకరిస్తాడు సహిబ్ఖారిలోని మరో లేఖనంలో ఉంది హదీ నెంబర్ పద్నాలుగు డెబ్బై ఐదు యహ్మదుహు అహ్లుల్ జంఐకులుహుం ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలీస్లం వద్దకు వస్తారో ప్రజలు అప్పుడు ప్రజలందరూ కూడా ప్రవక్త మహమ్మద్ సల్లహు అలై ఉసల్లంని ప్రశంసించి ఈయన దీనికి అర్హులు ఈయన చేయగలుగుతారు అని చెప్పుకుంటూ ఉంటారు ఈ విధంగా ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఈ తర్వాత వేరే సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఇంకా సిఫారసు చేయడానికి వేరే సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రస్తావన మరికొంతసేపటి తర్వాత వస్తుంది కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తాము అదేమిటి ఈ మొకామె మహమూద్లో ఈ ప్రళయ దినాన ప్రలోక దినాన ఆ మహామైదానంలో అల్లాహ ప్రజల మధ్య తీర్పు చేయడానికి రావాలి అని ఏదైతే ప్రజలు కోరుకుంటారో దీర్ఘ సమయాన్ని భరించలేక ఆ సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలై వసల్లం వారి యొక్క సిఫారసును పొందడానికి ఇహ లోకంలో ఏదైనా సత్కార్యాలు ఉన్నాయా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు అసాదు ఉన్నాసి ప్రళయ దినాన నా సిఫారసు పొందే అదృష్టవంతుల్లో ఒకరు మన్ కాల్బి ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లా తన మనసుతో మరియు స్వచ్ఛమైన మనసుతో చదువుతారో అంటే ఏమిటి అల్లాహ్తో పాటు ఇంకా ఎవరిని కూడా ఆయన ఆరాధనలో ఎలాంటి భాగస్వామిగా చెయ్యరు ఆ తరువాత నమాజులను స్థాపించడం నమాజ్ కంటే ముందు అదా ఏదైతే అవుతుందో దాని యొక్క సమాధానం పలకడం ప్రవక్త సల్లల్లాహు అలైస్లం తెలిపారు సహీ బిలోని హదీద్ ఎవరైతే అజా తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్ల అలైస్లంపై జరూ చదువుతారో ఆ తర్వాత అల్లాహుమ్మ అని చదువుతారో హల్ల తలహు షఫాతీ ఓమల్మ ప్రళయ దినాన వారికి నా సిఫారసు లభిస్తుంది అని ప్రవక్త సలల్లాహీ వసలం తెలిపారు అయితే ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండే ప్రయత్నం చేయాలి మరికొన్ని విషయాల గురించి ఇన్షాల్లా మనం వేరే సందర్భాలలో తెలుసుకుందాము అల్లాహుతాల ఆ ప్రలోక దినాన దీర్ఘకాలంలో ఏ సిఫారసు ప్రొక్త సలహలం వారికి చేయడానికి అనుమతించడం జరుగుతుందో ఆ సిఫారసు మనం కూడా పొందే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక జుజాకుల్లా హుఖైరా అసలం అయిం వరహమూల వబర్కూ